సో విల్ యు జస్ట్ బీ బీ డి అహం వెళ్తూ వెళ్తూనే నేను ఫలానా ఫలానా వంశ ఉద్భవ ఫలానా వంశోద్భవుడను యమను యమాది అష్టాంగ యోగా అభ్యాస పౌరుడను అని మీరు అలాగా యూ డోంట్ ఎక్సెప్ట్ యువర్ సార్ నేను ఇది నేనది డోంట్ ఎక్సెప్ట్ యువర్ సార్ Don't assert. In the meantime, whatever you assert about yourself will prove to be false. Adhyādhyāra ho kāpāpā. Don't assert. Mara injayani negate. I am not this. I am not that. Niniśeśinjaśkuṁto. Neti neti ne abhyāsana jayantapā. Iji nenu adhi nenu ane je pūdu abhyāsana chahi kodā. Sādha jāgattaka ongā. Abhyāsana chahi kodā. నేను నా ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు బయోడేటా అడుగుతాను బయోడేటా అదే ఉందండి యూ రోడ్ నీడే బయోడేటా బట్ ఫర్ సమ్ రీజన్ యూ నీడ్ ఇట్ ఎందుకంటే సభ పద్ధతి ఒకటి ఉంటుంది ఎన్ఫోర్ లైఫ్ దయానంద్ర సరస్వతి గారి శిష్యుడు దట్ ఈస్ ది బయోడేటా నేను ఇచ్చా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కథ చెప్పారు ఆయన్ని నేను ఇంకొక ఆయన్ని పిలిచాను ఒక చోట సభకి గుజరాత్లో అప్పట్లో పిలిస్తే ఒప్పుకున్నారు సభకి ఉద్దేశించి ప్రసంగించటానికి ఆయన అంగీకరించారు ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారంతో ఉండేవారన్నమాట అప్పుడు బయోడేటా పంపించమని అడుగుతారు సభా నిర్వాహకులందరూ తప్పనిసరిగా అడుగుతారు బయోడేటా పంపించమని మీరు పంపించమని అడిగితే ఓ పారాగ్రాఫ్ పంపిస్తే వాళ్ళు శ్రద్దగా దాన్ని చదువుతారు కూడా మీరు ఐదు పేరాలు పంపిస్తే వాళ్ళకి మండుతుంది ఎందుకంటే కడుపు మండుతుంది ఈ ఐదు పేరాలు చదవడానికి టైం అంచేత మీరు ఒక పేరా పంపిస్తే వాళ్ళు సంతోషిస్తారు మీరు ఒక లైన్ పంపిస్తే వాళ్ళు చికాకు పడతారు ఎవిట్రా ఇదేం బయోడేటారా బాబు కనీసం రెండు నిమిషాలు చెప్పడానికి లేకుండా ఉందేమి చికాకు పడతారు ఆర్గనైజర్స్ ఉంటారు వాళ్ళ మనస్సును అర్థం చేసుకుని మనం దానికి చేస్తూ ఉంటారు ఒక ఆయన ఇద్దరిని పిలిచారు కదా మొట్టమొదటి ఆయన ఒక పది నిమిషాలు చదవదగ్గ బయోడేటా పంపించాడు టైపుడ్ బయోడేటా రెడీగా పెట్టుకుని అది పంపించాడు నరేంద్ర మోడీ గారు ఏ బయోడేటా అప్పుడు ఆయన అడిగారు అయ్యా మీరెవరో బయోడేటా చెప్పండి నేనెవరో ఇంకా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను అని చెప్పారు ఆయన అదే నా బయోడేటా అని చెప్పారు ఆ ప్రశ్న ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి బయోడేటా ఏది లేదు నేనెవరో అనే ప్రశ్న ఇంకా చల్లరహ హేష్ అది ఇంకా సెటిల్ కాలేదు అని చెప్పారు అది కరెక్ట్ బయోడేటా తనని తాను ఎక్సెప్ట్ చేయకూడదు మీరు ఆ ఎక్సెప్ట్ చేసి అలవాటు తప్పిపోయిందనుకోండి అప్పుడు శుద్ధమైన నేనుగా మిగిలి ఉండగలుగుతారు అది ఆత్మనిష్ట అంట అది పరోక్షము కాదు ఏమి కాదు ఓకే శ్లోకం సరిపడిందండి ఇంకొకసారి అర్థం చెప్పేసి ఫినిష్ చేద్దాం ఇంకోసారి అర్థం ఏంది చెప్తారంటే ఆమెకు తెలిసి మీరందరూ సంస్కృత భాష అన్వయములు విభక్తులు వీటన్నింటికీ అతీతులని నాకు తెలుసు కానీ ఆ శ్రద్ధ గల వాళ్ళు ఇద్దరు ముగ్గురూ ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళ మనసులోకి ఇంకోసారి అనుభవం చెప్తూ ఉంటారు నిజంగా సో అజం ఈ ఆత్మ విషయీ తెలుసుకునేది అక్ష విషయ ఇంద్రియములకు గోచరమయ్యేది నా కాదు స్వత్వాత్ అయి ఉట వలన అస ఈ ఆత్మకు పరోక్షత పరోక్షమై నా నాలేదు అవేద్య అతి ఈ ఆత్మ తెలియబడేది కాకుండాను అపరోక్ష పరోక్షమైతే కాదు అపరోక్షానుభూతి రూపము అత ఇందు వలన స్వప్రకాశ స్వయం ప్రకాశము అంటే తనంత తానుగా తెలుస్తూ ఉండేది భగవతి అవుతున్నది ఒక ఏమైనా మీరు చెప్పిందంతా చూస్తే నా గురించి చెప్పినట్టుంది తప్ప మీరు ఆత్మ గురించి చెప్పినట్టు లేదే అవును తప్ప గురించే చెప్పాను అదే ఆత్మ ఆత్మ ఉంటే ఏదో మేనత్ కొడుకో మేనమ కొడుకో లేదంటే ఏదో అని వాళ్ళు అనిపించినావయ్యా నీ గురించి నువ్వే ఆత్మ అంటే కాదండి నాకు ఇంకా ఆత్మ ఎక్కడో దూరంగా ఉంది దూరంగా ఏం లేదు ఇప్పుడు ఎక్కడో నువ్వు నీకు నువ్వు దూరంగా ఉన్నావా కదా కాబట్టి నువ్వే ఆత్మ ఇప్పుడే ఆత్మ ఇక్కడే ఆత్మ క్ష విషయస్వత్స్ అనేక్షోతస్వ ప్రకాశోభవ్యయ తర్వాతి శ్లోకానికి ఈయన ముదిగొండ వెంకటరామశాస్త్రి గారు ఒక స్టార్ ఒకటి పెట్టారు ఆయన పెట్టారు ఆయన చేసినటువంటి రచనలో భాగంగా స్టార్స్ పెట్టారు అక్కడ పూర్వరంగ పూర్వపీఠికి లో రాశారు నేను ఎక్కడెక్కడైతే స్టార్స్ పెట్టానో అవి మంచి శ్లోకాలు రాశారు అది మంచి శ్లోకం అని ఆయన అన్నారంటే ఇంకా అంతకంటే వేరే సర్టిఫికెట్ మీదకేమో అక్కర్లేదు అది యథార్థంగా గొప్ప శ్లోకం ఐటీ ఇదం రూప్యక్ష అశ్యోదం రోప స ఆత్మా బాధవర్జి ఇదం త్యక్తు శక్యతేఖిలం అశక్యోహ్యని రూపత్మాధవ ఈ శాస్త్రము వేదాంత శాస్త్రము ఇది అనుభవశాస్త్రం అనుభూతి అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలనే ఇక్కడ బోధిస్తారు ఇప్పుడు మన జీవితం అంతా కూడా అనుభవముల యొక్క ప్రవాహమే జీవితం ప్రవాహం నేను నిద్రలేశారు నిద్రలేస్తున్న మీకు ఏం అనుభవం వస్తుంది తెలివి అనుభవానికి వస్తుంది తర్వాత తెలివిలో ఏమనుభవం వస్తుంది దేహము అనుభవానికి వస్తుంది నేను అనుభవానికి వస్తుంది బెడ్రూమ్ అనుభవానికి వస్తుంది తెల్లారిందని అని తెల్లవారుతో అనుభవానికి వస్తుంది కాఫీ తాగాలి అనే కోరిక అనుభవానికి వస్తుంది సంకల్పం అలవాటు అంటారు అలవాటు అంటే ఆ టైం అయ్యేప్పటికీ ఆ సంకల్పం పడిగొచ్చేస్తుంది అనమాట కాఫీ అనేటువంటి సంకల్పం అలవాటు అది అనుభవానికి వస్తుంది పళ్ళు తోకపోవడం ఇంకా తనవాయి అనే అనుభవానికి వస్తుంది పళ్ళు ఆ ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుంది కాఫీ పెట్టేసుకుంటారు ఆ సుగంధము పరిమళం అనుభవానికి వస్తుంది తర్వాత కాఫీ తాగేస్తారు ఆ కాఫీ తాగిన ఉత్సాహం అనుభవానికి వస్తుంది తర్వాత స్నానం చేస్తారు ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుంది పెట్ట పూజా గదిలో ప్రవేశిస్తారు అరకొర భక్తి అనుభవానికి వస్తుంది ఏదో కొంత భక్తి ఆ తర్వాత బ్రేక్ ఇదే అన్ని అనుభవం అనుభవం అనుభవం అనుభవం అనుభవం రాత్రి పద అయిపోతుంది ఇంకా ఆఖరిని ఏదో సినిమాలో టీవీలో ఏదో చూస్తున్నారో అది అనుభవానికి వస్తూ ఉంటుంది ఈ లోపల కళ్ళు మూసపడుతున్నట్టుగా అనుభవానికి వస్తుంది ఆ టీవీ బంద్ పెట్టి దీపాలు ఆకి ఫ్యాన్ వేసుకుని పడుక్కుని నిద్రపోతారు ఇది జీవితం జీవితం అంటే అనుభవమూల కొత్త ప్రవాహం జీవితాన్ని అర్థం చేసుకోవాలి జీవితం అంటే మనం అనుకుంటాం బ్యాంక్ అకౌంట్ ఇల్లు వాటిల్ భార్యా పిల్లలు అనుకుంటాం అది కాదు జీవితం అవన్నీ ఇన్సిడెంటల్ జీవితం అంటే మౌలికముగా అనుభవ రూపంగా ఉంటుంది అనుభవముల యొక్క ప్రవాహము ఓకే ఈ అనుభవ అనుభవము అనే ప్రక్రియని కొంత మౌలికంగా మీరు పరిశీలిస్తే అనుభవము ద్విధము ఇది అనే అనుభవము నేను అనే అనుభవము ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు ఆ అనుభవం దీంతో ఇల్లు అనుభవానికి వచ్చింది కదా తెలియడమే అనుభవానికి రావడం అంటే తెలియడమే ఇల్లు అనేది ఇది అనుభవమా నేను అనుభవమా ఇది అనుభవం కొడుకు ఇది అనుభవం బ్యాంకులో డబ్బు ఇది అనుభవం మెడలో ఆభరణము ఇది అనుభవం ముఖ అందంలో అందమైన ముఖము ఇది అనుభవం భార్య భర్త ఇది అనుభవం వర్ణము మేము బ్రాహ్మణులము అది అదేం అనుభవం అది కూడా ఇది అనుభవం కాబట్టి మనకుండే అనుభవాలు రెండు రకములు ఇది అనుభవము నేను అనుభవము చూడండి ఇప్పుడు మీరు ఏదైనా ఒక అనుభవాన్ని మీరు త్యాగం చేయాలనుకుంటే త్యాగం చేయవచ్చు ఇప్పుడు కాఫీ తాగే అనుభవం మీకుందనుకోండి కాఫీ తాగినప్పుడల్లా కడుపులో మంట వస్తోంది ఈ మంట కాఫీ వల్ల మరింత పెరుగుతుంది నువ్వు కాఫీ తాగద్దు అని డాక్టర్ మహాశయుడు చెప్పినాడు ఇప్పుడు ఈ కాఫీ అనుభవాన్ని మీరు త్యాగం చేయగలుగుతారా చేయలేరా చేయగలరు సిగరెట్ అనుభవాన్ని కాఫీ అనుభవాన్ని ఇలాంటి అనుభవాలను అన్నింటినీ కూడా త్యాగం చేయవచ్చు ఉపయోగం లేని అనుభవాలను ఏం చేయాలి త్యాగం చేయాలి కాబట్టి మీరు అనుభవాలని త్యాగం చేయుట సంభవమే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా మీరు ఇదం ఇది అనే అనుభవాన్ని త్యాగం చేయగలుగుతారా నేను అనే అనుభవాన్ని త్యాగం చేయగలుగుతారా ఇది అనే అనుభవాన్ని మాత్రమే త్యాగం చేయగలుగుతా ఇది అనే అనుభవము అనేకములుగా ఉంటుంది అనేకానేకములుగా ఉంటుంది ఇది అంటే ఇల్లు వాకిలి భార్య పిల్లలు బ్రతుకున్నవి బ్రతి ప్రాణము ఎవేవో ఉంటాయి ఆ అనే అనుభవములో కాబట్టి ద్వైతమన్నది ఇది అనే అనుభవంలో ఉంటుంది దేవుణ్ణి మీరు ద్వైతంలో పెట్టారంటే ఆ దేవుణ్ణి తీసుకెళ్లి మీరు ఇది అనే అనుభవ పడేసినారు అంతే కదండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది మంగతాయారు దర్శనం చేయాలి అంటే ఇప్పుడు ఇది వెంకటేశ్వర స్వామి ఇదిలో పడిపోయాడు మంగతాయారు కూడా ఏమి చిత్రమైన విషయం నేను అనే అనుభవము అది అనేకము కాదు నేను అనేది దీన్ని ఏమంటారంటే సింపుల్ అండ్ సింగిల్ నేను అనే అనుభవము సింపుల్ అండ్ సింగిల్ ఇది అనే అనుభవము కాంప్లెక్స్ అండ్ మల్టిపుల్ మల్టిపుల్ అంటే మల్టిట్యూడ్ నస్ కాబట్టి అది ఇది అనే అనుభవం నేను అనే అనుభవము సింపుల్ అండ్ సింగిల్ మీరు అలా తిగట్టుకోవాలి నేను కాశీపక్ష పోత్రోద్భవుల్ని భరద్వాజముషీయులను అని ఇలా మొదలుపెట్టారనుకోండి మీరు సింపుల్ అండ్ సింగిల్ని చాలా కాంప్లెక్స్గా చేసి పెట్టారు అంటే ఆ ఇడంలో ఉండేటువంటి జటిలత్వాన్ని కూడా వీడిని మీద పెట్టేసి మీరు ఆ నేనుని జటిలం చేసి పారే సరే మీరు నేనుని జెస్టర్బ్ చేయకండి నేను చెడగొట్టకండి ఆ నేను అలా డోంట్ డిస్టర్బ్ ఎట్ దాన్ని నెట్టి మీద కిరీటమో పెట్టద్దు దాని నెచ్చి మీద ఈ పాత ఇల్లు తుడుచుకునే గుడ్డ కూడా దాన్ని నెట్టి మీద పెట్టద్దు దాని నెట్ల మీద కిరీటం వద్దు ఇల్లు గుడ్డ అంట నల్లగా ఉంటుందో మూలం ఉంటుంది అది పెట్టద్దు కిరీటమో పెట్టద్దు దాని నల్ల ఉదిలేసే మీరు ఏది పెట్టినా ఈ అహం అనుభవంలోకి ఏది పెట్టినా అహంని ఇదంతో మీరు కలగాపులం చేసినటువంటి అపరాధం చేసిన వారు అంటారు అలాంటి అపరాధం చేయలేదు మీరు ఆ నేను అనుభవానికి అలంకారాలు చేయడం మాట ఎలా ఉన్నా దాని ఎడల అపరాధం మాత్రం చేయవద్దు దానికి ఏ అలంకారము చేయనక్కరలేదు ఏ అలంకారము చేయక్కరలేదు సో ఒకతంలో నన్ను అడిగాడు వాళ్ళు నన్ను ఎందుకు అడుగుతారంటే నేనేదో అమెరికా వెళ్ళిపోతున్నాను అందరినీ నేను అమెరికా పట్టుకు వెళ్ళిపోతానని ఏదో ఈ సమస్య పూజ్య స్వామీజీకి ఉంది పూజ్య స్వామీజీ ఏమని చెప్పారంటే చూడు ముందు ఎక్కడ మొక్క పుట్టి పెరిగిందో అక్కడ బలంగా ఉంటేనే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి తప్ప పుట్టి పెరిగిర చాలా బలహీనంగా నీరసంగా వీక్ గా ఉంటే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు అని చెప్పారు ఇప్పుడు మీరు మామిడి మొక్క మీరు ఇంట్లో పాతుకోవడానికి మీ ఇంట్లో విశాలంగా స్థలం పాతుకోవడానికి మామిడి మొక్క తెచ్చుకోవడానికి నర్సరీకి వెళ్తారు నర్సరీలో వాళ్ళు తల్విస్తాడు అమెరికాలో నర్సరీలు ఆపరేట్ చేస్తాయి వాడు తల్వి మీకు దాన్ని ప్యాక్ చేసి పెద్ద మొక్క ఇస్తాడు మీరు చెట్టు తెచ్చేసుకోవచ్చు చెట్టు తెచ్చి పాటుకోవచ్చు వాడే వచ్చి పాటేసిపోతాడు వాడు తల్లి తీసుకొస్తాడు అప్పుడు తెచ్చుకున్నప్పుడు నీరసంగా ఇవాళ అది ఏర్పాటునట్టుగా వాడిపోయిన చెట్టు తెచ్చుకుంటారా బలంగా ఉన్న తెచ్చుకుంటారా నవనవలాడుతో చెట్టు సైజులు చెల్లే అవ్వచ్చు మొక్క అవ్వచ్చు నవనవ లాటుతో ఉన్న చెట్టు తీసుకొస్తారు అది ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఈ మాట చెప్పేది పుద్ధ స్వామీజీ కాబట్టి ఇక్కడ బాగా పది మందికి అనుకూలంగా ఉంటూ పది మందికి సేవ చేస్తూ పది మంది చేత శనిపించుకునేవాడిని అమెరికా పట్టుకుపోతారు తప్ప ఇక్కడ నీరు కారిపోతున్న అమెరికా పట్టుకోవడానికి కష్టం అని పాయింట్ కాబట్టి మీరు ఆ నేను మీద ఎటువంటి అధ్యారోపము చేయవద్దు దాన్ని అలా వదిలేసేయండి దానికి మీరు అలంకారము చేయొద్దు దాన్ని చెడగొట్టనవద్దు సో కాబట్టి ఏం చేయాల్సి ఉంటుందంటే అనుభవాన్ని ఇదం అని గుర్తుపట్టాలి ఇదం అనుభవము ఇదం అనుభవము గనుక ఇది దృశ్యము ఏదైతే ఇదం అనుభవంలో పడుతుందో ఆ కేటగిరీలో పడుతుందో అది దృశ్యము జడము నశ్వరము అవుతూ అహం అనుభవంలో దానిని మిలాయించకూడదు మజ్జిగ అన్నంలో నెయ్యిని వెయ్యి కలపకూడదు మజ్జిగ ఆవు నుంచే వచ్చింది నెయ్యి ఆవు నుంచే వచ్చిందని మజ్జిగ అన్నంలో నెయ్యి కలపకూడదు మధ్యగా అన్నంలో నెయ్యి కలిపితే ఉంటుందో తెలిసిన మీరు పప్పు పులుసు కూర స్వీటు అవన్నీ బయటకు వస్తాయి ఎండతాము కాబట్టి మజ్జిగ అన్నంలో ఏమి కలపదాలా కమ్మంటే పెరిగి దాంట్లో ఇంకోటి కలపడం ఉప్పు కలపడం కూడా అనవసరం ఉప్పు కలిపి వందదార కలిపి నెయ్యి కలిపి ఇలాంటివేమి కలపకూడదు జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్ ఎంజాయ్ యాజ్ సచ్ అలాగే నేను అనుభవంలో ఇదం అన్నది కలపద్దు ఒకవేళ సమ్ కైండ్ ఆఫ్ కండిషన్ నుంచేత అజ్ఞానం చేత ఇంతకు నేనులో ఇదం మిలాయించి ఉన్నట్లయితే మీరు దాన్ని గుర్తుపట్టి మీరు తీసుకోవాలి అయితే ఇక్కడ నేను ఇదం మిలాయించిపోయి ఉంటాయి కలిసిపోయి ఉంటాయి కలగాపొలగా అయి ఉంటాయి ఇది ఇదమ్మే నేను కాదు అని ఎలా గుర్తుపట్టడం ఏమో నేనేమో దాంట్లో కొంత నేను కొంత ఇదమ్ము ఉంటుంది ఇప్పుడు అది నేను అనుకోవాలా ఇది అనుకోవాలా అనుకోవాలా దీని మీద టెస్ట్ యాసిడ్ టెస్ట్ ఇది రహసూత్ర భాషలో రాశారు అక్కడ ఉత్తర ప్రభాకారులు బాగా రాశారు ఆయన యాసిడ్ టెస్ట్ ఏం పెట్టాడంటే ఒక అనుభవం తీసుకో ఆ అనుభవంలో నేను అంశము ఇదం అంశము రెండు కూడా మిళాయించి ఉన్నప్పుడు సమస్య వస్తుంది టేబుల్ అనుభవము ఇదం దాంట్లో నేను మిడాయించి లేదు క్యాన్ గాడ్ లేదు ఒకవేళ ఉన్నట్లయితే నా టేబుల్ అంటే మిళాయించింది కలిసింది అక్కడ కాబట్టి ఇట్ మేనాట్ బి దట్ సింపుల్ మేనాట్ బి దట్ సింపుల్ ఒక ఒక చోట అదిగో బయట రోడ్డు దాని ఎందుకు నేను అనుభవం కలిసి లేదు అది ఇదం అనుభవమే కానీ టేబుల్ నా టేబులు అంటే దాంట్లో అప్పుడే నేను కలిసి కాబట్టి ఎక్కడైతే మేము ఇదము కలిసిపోయి ఉంటాయో అక్కడ మరి దాన్ని ఎలాగా అది నేను అనుకోవాలా ఇదం అనుకోవాలా ఇదమ్మైతే తోసిపారేయచ్చు మనం నేను కలిసి కదా దానికి యాసిడ్ టెస్ట్ ఏంటంటే ఇదం కలిసి ఉంది అంటే అది ఇదమ్మే ఓకే దాంట్లో ఎంతో కొంత నేను చేరిదా అది అజ్ఞానం చేత చేరింది తప్ప యథార్థంగా అది ఇదమ్మే ఇప్పుడు టేబుల్ ఉందండి టేబుల్లో నైంటీ పర్సెంట్ ఇదం ఉంది కానీ నా టేబుల్లో నువ్వు నేను చేరింది దాంట్లో కదా అంటే ఇప్పుడు పర్సంటేజ్ పాయింట్ కాదు పర్సంటేజ్ పాయింట్ కాదు ఇదం ఉందా లేదా ఉంది నైంటీ పర్సెంట్ ఇదము నేను ఉంది ఇప్పుడు అది ఇదమ్మా నేనా ఇదమ్మే ఇదమ్మే దేహము దగ్గరికి రండి దేహము దగ్గరికి వస్తే నైంటీ పర్సెంట్ నేను ఉంటుంది టెన్ పర్సెంట్ ఇదమ్ము ఉంటుంది ఉంటుందిగా ఇదమ్ము ఎందుకంటే ఇప్పుడు మీకు ఇగో ఇది నా ఇది చెయ్యి ఇది కాలు అంటే మరి ఇది ఇదిగా ఉందిగా మీరు అన్నింటినీ పరిశీలించవచ్చు ఇలా చీల్లో చూసుకుంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి లేదా కళ్ళు మూసుకుని కూడా అన్నింటినీ మీరు అవయవంలో అన్నింటినీ తెలుసుకోగలుగుతారు ఎలా తెలుసుకుంటారు ఇది ఇది ఇది ఇది అని తెలుసుకుంటారు ఎలాగంటే దాన్ని మ్యాపింగ్ అంటారు మ్యాప్ చేస్తూ ఉంటుంది ఒక నీటిలో ఉంటుంది అలా వెళ్తూ ఉంటుంది పైకి వస్తుంది అంటే దేన్నో ఒకదాన్ని గుర్తుపట్టింది మళ్ళీ వెళ్తూ ఉంటుంది తక్కువ మళ్ళీ వెళ్తూ ఉంటుంది తక్కువ పైకి వస్తుంది అక్కడ పది ఐటమ్స్ ఉంటాయి ఎన్ని స్పైక్స్ వస్తాయి పది స్పైక్స్ వస్తాయి అలాగే ఇలా మీరు చూడండి దేహమును కాలు అదిగో స్పైక్ వచ్చింది ఇది కాలు ఇది నడుము ఇది పొట్ట ఇది చాటి ఇది రెండు చేతులు ఇది మెడ అని మీకు అన్ని స్పైక్స్ వస్తున్నాయా లేదా మీరు అలాగే మ్యాప్ చేయొచ్చు మొత్తం బాడీలంతని మ్యాపింగ్ చేస అంటే బాడీలో ఇది అంశము దృఢంగా అనుభవానికి వస్తోందిగా అయితే బాడీలో నేను కూడా ఉంది అసలు ఉన్నదంతా నేనే ఇలాగా పరీక్ష కోసం పరీక్ష అంటే కేర్ఫుల్గా పరిశీలించుతా దాని పరీక్ష అంట మీరు లోతుగా ధ్యాన మార్గంలో పరిశీలిస్తే దాని ఏదం బయటపడింది తప్ప లేకపోతే ఉన్నదంతా నేనే ఇదిగో నేను నేను నేను ఒక ఒకంత పరిశీలిస్తే దాంట్లో ఉండే ఇదం లక్షణం బయటపడుతుంది ఏ కొద్దిపాటైనా కూడా ఉంది అది బయటపడుతుంది కాబట్టి ఇప్పుడు దేహంలో నేను ఇదం రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని నేనని తీసుకోవాలా ఇదమ్మని తీసుకోవాలా ఎప్పుడైనా సరే ఇదం ఏ కొంచెం కలిసినా చాలా కలిస్తే ఇదమే కొంచెం కలిసినా కూడా అది ఇదే అంటే నైంటీ నేను టెన్ పర్సెంట్ ఇదం ఉన్నా కూడా ఇదమ్మే అది టెస్ట్ మరి నైంటీ పర్సెంట్ నేను అది అజ్ఞానం చేత వచ్చింది అజ్ఞాన సే జో హోతా హె అసల్మే నహి హోతా హజ్ఞానం చేత వచ్చింది ఇదమ్మే ఖాయం చేసుకోవటం దేహమును ఇదం ఖాయం చేసుకో చూపు చూపు ఇదమ్మా అహమ్మా అహముంది ఇదము ఉంది కాదు ఇదం ఉంది కదా అహముంది ఇదం ఉంది గాడ్ బ్లెస్ యుదముందని ఒప్పుకున్నావు కదా కాబట్టి దాన్ని కూడా ఇదముగానే ఖాయం చేసుకో ఇంకా మనస్సు దగ్గరకు వచ్చేప్పటికీ ఉంటుంది అసలు చర్చ అసలు ఇబ్బందుల మనస్సు దగ్గర ఉంటుంది మీరు మనస్సుని ఇది ఒక ప్రవాహము అని గుర్తుపట్టారా ఇంకా గుర్తుపట్టలేదా గుర్తుపట్టండి అలాగే పాఠంలో అడుగుతూ ఉంటున్నాం సరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇది ఒక ప్రవాహంగ మా అలా ప్రవహిస్తోంది మనస్సు ప్రవహిస్తోంది కాబట్టి మనస్సు ప్రవహిస్తోందని మీరు అనుకుంటే మీలో మీరు అనుకుంటే దాని అర్థం ఏంటో తెలిసినా మీరు సాక్షిగా ఉన్నారని అర్థం ఇది బిత్ అండి సో నేను ఒక్కరినే కూర్చున్నాను ఏవో ఆలోచనలు వచ్చాయి ఓహో ఇది ప్రవహిస్తోంది అనుకున్నారు ఈ లోపల ఏదో పుస్తకం చూశాను ఏకాగ్ర పుస్తకం చూస్తే మీరు ఏకాగ్రం అయిపోతారు దాంట్లో విలీనం అవుతారు ఎవరైనా ఇదే దాంట్లో స్పెషల్ ఏమీ ఈ లోపల పుస్తకం ఏదో కాఫీ తాగాలి టీ తాగాలని టీ తాగాను టీ మళ్ళీ ఎవో ఆలోచనలు వచ్చాయి ఓహో ఇది మళ్ళీ ప్రవహిస్తోంది రోజు ఇది ప్రవహిస్తోంది ప్రవాహము ప్రవాహము ప్రవాహము ఇంకే ఏకాంతంలో ఉండమంటారు ఏకాంతంలో ఉండాలి మనస్సు యొక్క ప్రవాహాన్ని పరిశీలించేటువంటి ఆ అవకాశాన్ని సంపాదించుకోవాలి ఇది ప్రవాహము ఇది ప్రవాహం అలా అలా మీరు పరిశీలిస్తే దానివల్ల ఉండే అహం తగ్గిపోతుంది ఈ మనస్సులో అహం బాగా లోటుగా దిగిపోయి ఉంటుంది దాంట్లో అది తగ్గిపోయి ఇదం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది దాని ఏందో ఆ ఇదం అనేది తెలిసిందంటే ఇప్పుడు దాన్ని ఎలా ఖాయం చేయాలి మనం ఇదం అనే ఖాయం చేసేయాలి ఇంకా దాంట్లో అహం అనేది పెట్టకూడదు ఇది అభ్యాసం చేయాలి తర్వాత ఇంకొకటి బుద్ధి బుద్ధిని ఇప్పుడు మనస్సు ప్రవాహంగా తెలుస్తూ ఉంటుంది బుద్ధి ప్రవాహంగా తెలియదు అక్కడ ఉన్న ఒక సంస్కారంగా తెలుస్తూ ఉంటుంది బుద్ది ఒక సంస్కారంగా తెలుస్తూ ఉదాహరణకి ఎవరైనా ఏదైనా శ్లోకం చదివాదనుకోండి ఆ మహాప్రాణవర్ణాలి ఉచ్చారణ బాగులేకపోతే నాకు వెంటనే ఏమనిపిస్తుంది చెస్ సరిగ్గా చదవలేదు అని వెంటనే అది ప్రాజెక్షన్ వచ్చేస్తుంది అది ఒక సంస్కారం ఇది సంస్కారం ఒకప్పుడు ఎవరైనా వేదమంత్రాన్ని తప్పుగా ఉచ్చరిస్తే మేలుబడి కొట్టాలన్నంత కోపం వచ్చింది ఆ తర్వాత క్రమంగా ఆ కోపం అంతా పోయి అది ఒక సంస్కారం అని పరిశీలించడం మూలంగా పోయి ఇప్పుడు ఎవరైనా వేదమంత్రాలు తప్పుగా చెప్తే ఇది మనకు అలవాటేనే కాదు ఇది అంతా అలవాటే మనం ఆశ్చర్యపడాల్సిందే ఉంది అని అనుకుంటా ఎవరైనా వేదమంత్రాలు బాగా చెప్తే మటుకు మహానందం కలుగుతుంది ఒక అశ్వమేధ పర్ణాలను ఉంది అశ్వమేధ పన్నాలలో ఐదు పన్నాలు ఉన్నాయి మా ఇంట్లో చెప్పారు వాళ్ళు అది తిరుపతిలో ఆ తిరుచానూరు తిరుపతిలో తిరుచానూరు అంటే ఇలాంటి వివో ఉంటాయి నేనెప్పుడు చూసి నేను కాదు అక్కడ ఉన్న ఊళ్ళన్నింటినీ గెడగడం నా వల్ల నేను ఎప్పుడు చేయలేదు అలాంటి నేను ఏ బిగ్ టెంపుల్ టైం సో ఆ తిరుచానూరులోనో వసంతోత్సవం వసంతోత్సవం ఏం చేస్తారు సో ఏదో చేస్తూ ఉంటారు ఏదో పసుపు లేకపోతే జాగ్రధానం ఇలాంటి వివో పూసి ఏదో చేస్తూ ఉంటారు సమ్ నేమ్ గివెన్ టు వసంతోత్సవం ఆ చేసి పూజారులు ఉంటారు అనండి వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు ఇద్దరు వేద పండితులను కూర్చోటారు వాళ్ళ ముందు మైక్ పెట్టారు అశ్వమేధ పండాలు మొదలు పెట్టా మరి వెళ్తాం ఎంత అద్భుతంగా చెప్పేశారంటే నేను పుస్తకం వెంటనే తీసి నాకు మాత్రం ఇవన్నీ ఎక్కడ గుర్తు పుస్తకం తీసి వర్డ్ బై వర్డ్ అండ్ సెంటెన్స్ బై సెంటెన్స్ ఐ ఫాలో వాళ్ళ నోటం ఒక్క స్వరదోషం కానీ వర్ణదోషం కానీ అసలు నేనే లేదు మహావేగంగా పూర్తి ఎందుకంటే ఇంత పొడుగుంటుంది అది చెప్తే వేగంగా చెప్పకపోతే క్షణం ఉంటుంది ఈ వసంతోత్సవం వెళ్ళి ముద్దలు పెట్టడం దియడం ఇవన్నీ అయ్యేప్పుడు ఇది పూర్తి చేయాలి కాబట్టి మనం చెప్పేసి ఆత్ ఆశ్చర్యపడితే ఆ తర్వాత ఒక గణపతి గారు కలిసారు ఎవంటే గణపతి గారు వాళ్ళు అలా చెప్పారండి అంటే ఉన్నారండి అక్కడ తిరుపతిలో ఉన్నారండి చాలా గట్టిగా మేము వెళ్ళడం చాలామంది వాళ్ళు వాళ్ళు చాలా పెట్టి వేరకు యువకులు కూడా యువకులు అంటే తప్పి స్పర్శిస్తూ ఉంటారు ఎంత నిర్దిష్టంగా ఎంత మహావేగంగా ఒక తప్పు ఏమన్నా పిసర్ తప్పు నోరు దొర్లుతుందేమో వెతితే వర్లలేదండి వేళ కాస్త ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తున్నాడంటే ఒక సంస్కారం మీకు కనపడుతోంది కదా ఇదంతా ఇది ఇప్పుడు నేను చెప్పిన సంస్కారం ఏదైతే కలదో ఇది నేను అనుకుంటే పోయిందే ఇదంతా కూడా ఇది ఇది ఒక సంస్కారం ఇది నేనేమి కాదు ఇది ఒక సంస్కారం దాన్ని ఇది రూపంగా చూపుతారు ఇది ప్రవాహం కాదు ప్రవాహం మనస్సు ఇది ఒక సంస్కారం ఈ సంస్కారం మన చేత మనని ప్రభావితం చేస్తూ ఉంటుంది ఎవరైనా సుస్వరంగా తప్పు స్వరాలు చెప్పారనుకున్నా సరే కానీ వీ ఇగ్నోర్ దామ్ విడోంట్ పే వచ్చే టెన్షన్ దాంట్లో ఏముంటుంది వెంటనే నాకు ఒక శాస్త్రీయారు చెప్పారు ఆయన ఏదో ఏదైనా ప్రోగ్రామ్ చూస్తారు ఆ ప్రోగ్రాం న్యూట్లు పెట్టి చూస్తారు ఎందుకంటే న్యూట్లో పెట్టి చూడాలి ఏంటంటే వీళ్ళు చెప్పే శ్లోకాలు మంత్రాలు వినా లేక మ్యూట్ పెట్టేసి అక్కడ ఏదో ఒక వేద చేస్తూ ఉంటాడు అదే వెంకటేశ్వర ఉత్సవాలు అంటే ఆదో చేస్తూ ఉంటాడు నూట్లో పెట్టేసి రెండు నిమిషాలు చూసి దాని బిట్టి వదిలేసారు దర్శనం అయిపోయింది కదా వీళ్ళు చెప్పేటువంటి దుష్ట పుల్లస్వరాలతోటి వినాల్సినటువంటి బాధ ఉండదు అంటే అది ఒక సంస్కారం అదంతా ఇదం అదంత బుద్ధి ఉంది అలా ఇంపులింట్ అయిపోయింది సంస్కారం ఈ సంస్కారాలు మనిషిని ముప్ప తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తగ్గిస్తాయండి సంస్కారాలు మనుషుల్ని తిప్పుతాయి కొన్ని పరుగులు తీస్తాయి ప్రపంచం అంతటా కూడా అది ఆ సంస్కారంతో ఐడెంటిఫికేషను ఇట్ ఈస్ సో పవర్ఫుల్ నా ఈజ్ ఇట్ యూస్ఫుల్ అండ్ ఈజ్ ఇట్ డేంజరస్ అంటే ఇట్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ డేంజరస్ ఆ సంస్కారములు అలాంటివి కాబట్టి అది ఇదిలో పడుతుంది కాబట్టి పాండిత్యమంతా కూడా ఇదిలో పెట్ ఇది అనే ఖాయం చేసుకోవాలి దాంట్లో నేను అనే అంశం ఉండదు నేను అంశం పెట్టేదంటే వేశాడు కాలు తీసుకెళ్లి బురదలో పడేసరి తప్పులో తప్పు చేసేసరి నేను అంశం పెట్టకూడదు ఈ రకంగా మీరు ఇది అనే అంశాన్ని త్యాగం చేసుకుంటూ పోవాలి నేనులో కలకపలం చేయకుండా నేను కేసి ఇది అన్నది ఏది కనపడుతుందో అది ఇదే కాని నేను కాదు నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది అని మీరు అలా త్యాగం చేసుకుంటూ పోండి ఓ స్టేజ్ వచ్చేప్పటికీ ఇంకా త్యాగం చేయడానికి ఏమీ మిగిలదాం కాబట్టి ఏమీ లేదు అన్నాడు ఒకడు శూన్యవాది త్యాగం చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఏమీ లేదు అన్నాడు శూన్యవాది శంకరులు అన్నారు ఏమీ లేదు అని తెలుసుకుని ఆ చైతన్యము సాక్షి ఉన్నది ఏమీ లేదు అని తెలిసినవాడు మరి లేడా ఏమీ లేదు అని తెలిసినవాడు లేకపోతే ఏమీ లేదు అని ఎవడు చెప్పినవాడు ఎవడు ఆ అనుభవాన్ని ఎవరికి కలిగింది ఇంకో వెలుగు ఉండాలి కదా ఈ గదిలో సామానులన్నీ బయటపెట్టేశాము ఇంక గదిలో ఏమీ లేవు అంటే వెలుగు కూడా లేదంటావా ఆ వెలుగు ఉండండి ఆకాశము కూడా లేదంటావా అభే ఆకాశం ఉందండి అని ఒప్పుకోవాలా కలదా అలాగే లోపల అచ్చుదాకాశం వెలుగే ఆకాశం ఒక్క వెలుగు వేరు ఆకాశం వేరు కాదు వెలుగే ఆకాశం ఆకాశమే వెలుగు అచ్చిదాకాశం ఉందా లేదా ఉంది మేము ఒప్పుకోము సరే మీరు శూన్యవాదులు కనీసం అంతదాకా వచ్చారు కాబట్టి మీరు కూడా మాకు మిత్రులే ఇప్పుడు శ్లోకం చెప్తాం పదక్షేదం ఇదం రూపం తూవత్ తత్ త్యక్తు అఖిలం అశక్య మధ్యలో అకారశ్లేష పెట్టేది చూడండి అశక్యోహ్యమిదం రూప అని అకారశ్లేష అంటారు అవగ్రహము అంటారు అది ఉండకూడదు అవగ్రహం ఉండకూడదు అది ప్రింటింగ్ మిస్టేక్ అది ఇదో ఈ పుస్తకంలో అవగ్రహం ఉన్నది దాంట్లో లేదు అది కరెక్ట్ ఈ పుస్తకంలో అవగ్రహం ఉండకూడదు అంటే ఇది దీన్ని ఏమన్నారంటే నేను మహాత్ముని అడిగాను అనుకుంటుంది ఇది రంధ్రాన్వేషణమా అని అడిగాను ఇప్పుడు అవగ్రహం ఉంది కదా ఇప్పుడు నేను రంధ్రాన్వేషిస్తున్నట్ట అని అడిగారు అన్నారు నో అది రంధ్రాన్వేషణం కాదు మరి ఏమిటండి అది అది అటెన్షన్ అంటే నా మనస్సు ఇక్కడ ఏకాగ్రమైన ఉందన్నమాట ఎక్కడో తిరిగకుండగా రాక విషయం మీకు బహిరంగ చాలా ఈ శ్లోకం అంటే అది ఏకాగ్రత కాదు ఏకాగ్రత అనమాట కాబట్టి కీకితం చెప్పారు దాన్ని రంధ్రాన్ దాన్ని దోషంగా పరిగణిస్తే యూ విల్ బీ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ డోంట్ డూ దాట్ రంధ్రాన్వేషణ కాదు శుభ్రహస్యని చెప్పేవారు పండితుడికి అమరవ నిఘంటువులో సపర్యాయ పదాల్లో విద్వాన్ విపశ్చిత్ దోషజ్ఞ అని దోషం జానాతి దోషం కూడా తెలియకపోతే మన పండితుడేమో కాబట్టి దోషం వదతి నా దోషం జానాతి మరి విద్యార్థి దగ్గరకు వచ్చేప్పటికీ దోషం వదతి చెప్పదని విద్యార్థికి చెప్పకపోతే ఇంకా వాడికి చేసిన వాడుతా వస్తు సో హీ అనిదం రోప సహాత్మాధవర్జి ఏదైతే ఇదం రూపంతు అనుభవము యవత్ ఎంతవరకైతే ఉన్నదో అది అఖిలం అంత నిషేధించుటకు శక్టే సంభవమగుచున్నది టేబుల్ నా టేబుల్ నో నో దిస్ టేబుల్ నా టేబుల్ అనకూడదు నా టేబుల్లోనే అసలు ఆలోచన రాకూడదు దిస్ టేబుల్ ఇల్లు నా ఇల్లు అనకూడదు దిస్ హౌస్ అలాగే వ్యక్తుంట వ్యక్తి ఒక మనిషి ఆ మనిషికి ఏదో ఒక కండిషనింగ్ మూలంగా నా భార్య అనే పేరు ఉండొచ్చు నా భార్య అనే పేరు ఉండొచ్చు ఒక కండిషనింగ్ లో అలా ఉంటుంది నా భార్య అంటే ఆ వ్యక్తి కూడా తప్పుగా ఏమీ మంచిగానే అనుకుంటారు కానీ మనం ఏమనుకోవాలి ఏ ఐన్ ఇండిపెండెంట్ పర్సన్ ఇండివిజువల్ అంతే తప్ప మై పర్సన్ అనేది లేదు కాబట్టి ఇండివిజువల్కి మనం ఏం చేయాలి ఏదైనా సేవ చేయాలి అంటే తప్ప డామినేట్ చేసే ప్రయత్నం చేయకూడదు డామినేట్ చేసేదంటే సమస్య లేదు డామినేట్ చేయకపోతే బంధం లేదు డామినేట్ చేస్తే బంధం లేదు అక్కడ కూడా నా మనిషి ఏమండీ ఇట్ ఈజ్ హైలీ ఎంబరాసింగ్ ఎలాగా ఒక పని మనిషిని పెట్టుకుని ఇది నా పని మనిషి అని మీరు అన్నారంటే ఇట్ ఈజ్ ఎంబరాసింగ్ You could feel like that, it యూ కుడ్ ఫీల్ it is ఇట్ ఈస్ అంద ఇట్ ఈస్ అది నా పని మనిషితో ఎవరూ ఉండరు ఉద్యోగం నేను పనిచేస్తున్నాను ఆ రెండు ఉద్యోగంలో పనిచేస్తున్నాను నేనేం పని చేస్తున్నానో ఎంతసేపు పుస్తకాలు కాగితాలు పాఠాలు నా పని శుభ్రంగా ఇళ్లంతా పిలిచేసి వస్త్రములను శుద్ధి చేసేసి ఇంటికి వెళ్లిపోయి తన పిల్లల్ని తన భర్తని చూసుకోవడం ఆ వ్యక్తి యొక్క పని Ante, పనులలో భేదమే తప్ప దీంట్లో ఒకడు ఇంకొకళ్ళని డామినేట్ చేయటం అనే ప్రసక్తి ఏ లేదు అసలు దెర్ ఈజ్ నథింగ్ లైక్ మై సర్వీ దెర్ ఈస్ నథింగ్ లైక్ మై దిస్ మై గా అదంతా కూడా త్యాగం చేసేటమే ఇదమ్ముని ఇదమ్ముగా గుర్తుపెట్టి త్యాగము చేయటానికి అర్థమేమిటో తెలుసునండి దాని నుండి నాది నేను అనే అంశాన్ని విత్రుగా చేసేటమే అదే త్యాగం అంటే అదే నాది నా మామా అని త్యాగం దాన్ని వైరాగ్యం వివేకంలో కూడా త్యాగం అవుతుంది నా అహం ఇది నేను కాదు ఎంతవరకు ఇదంశంలోకి పోతుందో అంతవరకు మీరు నిగెక్ట్ చేసుకుంటూ పోండి ఇది నేను కాదు అంటే దేహం దగ్గర ఇల్లు వాకిల్లితో మొదలు పెట్టాలి షార్ట్ ఏం చేస్తారు అంటే దేహంతో మొదలు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇది నా ఆశ్రమము ఇది నా ఇల్లు ఇది నా గోడలు ఇది నా రూఫ్ ఇది నా ఫ్యాను ఇది నా ఫోటో ఆ తర్వాత ఈ దేహము అప్పుడు దేహాన్ని ఎలా కాదనగలుగుతాను ఇన్ని నాది నాది అన్న తర్వాత దేహాన్ని ఎలా కాదనగలుగుతాను దేహము నేనే అవుతుంది కాబట్టి ఏం చేయాలి నాది నాది నాది అనుకున్న అన్నిటినీ నెగెట్ చేసుకుంటూ పోవాలి త్యాగము అంటే నేను అంశాన్ని త్యాగం చేయటం మమకారాన్ని త్యాగం చేయటం తర్వాత దేహాదులైందు అహంకారాన్ని ఛాలెంజ్ చేయటం ఛాలెంజ్ చేయటం సంభవమేనా సంభవమే ఎందుకని ఇదం రూపం అది ఇదముగా అనుభవానికి వస్తుంటే నీకు ఛాలెంజ్ చేయడానికి ఎందుకు సంభవం కాదు సంభవమే అనిదం రూప ఇది కాలిదిగా అనుభవానికి వచ్చేది అనగా నేనుగా అనుభవానికి వచ్చింది శక్తుం అశక్య నిషేధించుటకు శ్యము కాదు ఇప్పుడు మనస్సును తెలుసుకుంటున్నారనుకోండి ఇది మనస్సు యొక్క మనస్సు ప్రవాహము తెలుసుకుంటున్నారనుకోండి అక్కడ ఆ మనస్సు ఇది అనే రూపంగా అనుభవానికి కానీ మనస్సును తెలుసుకునే ఆ తెలివి ఆ తెలుసుకునేవాడు అది ఎలా అనుభవానికి వస్తుంది ఇది రూపంగా రాదు ఇది రూపంగా రాదు ఇప్పుడు నేను రూపంగా వస్తుందని కూడా నేను చెప్పట్లేదు ఇది రూపంగా రాదు ఎందుకంటే సాక్షిలో నేను కూడా ఉండదు నేను ఉన్నంత వరకు దట్ ఈజ్ ఏ డిఫరెంట్ యాస్పెక్ట్ అది అది కూడా నేను ఇంతకుముందు పాఠంలో చెప్పరు నేను అహమస్మి అది అయింది ఇప్పుడు సాక్షిలో నేను కూడా ఉండదు అహంస్మి ఒక గొప్ప సాధన ఇది ఇంకొక ఆస్పెక్ట్ విత్ ఇన్ దాట్ సాక్షికి నేనుకి తేడా రెండో ఒకటే కానీ సాక్షి నేనులో ఉన్న క్రిస్టలైజేషన్ సాక్షిలో లేదు రెండో ఒకటే దాని మీరు తేడా ఉంది మీరు నేనుగా నిలిచి ఉంటే సాక్షి అయిపోతారు నేను డ్రాప్ అయిపోతుంది దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బట్ స్టిల్ తెలిజన్ నివాన్స్ సూక్ష్మమైన అంతరము కలదు కాబట్టి ఇక్కడ అహం రూపం అంటారు లేదు అనిదం రూపమనే అంటున్నాడు అది ఇదముగా అనుభవానికి వచ్చేదాన్ని మీరు ఛాలెంజ్ చేస్తారు మనస్సు ఇదముగా అనుభవానికి వస్తుంది ప్రవాహము ఇది ఇది ప్రవాహము నేను నేను తీసేశాను సంస్కారం అనుభవానికి వచ్చింది తీసేశారు ఇంకా ఇదముగా అనుభవానికి వచ్చేది ఏమీ లేదు అదిగో ఇంకా దాన్నెల్లా త్యాగం చేస్తారు విధంగా అనుభవానికి రాకుంటే సాక్షి చేతే సాక్షిగా మిగిలి ఉంటారు ఆ అనుభవము సాక్షి అనుభవము అది ఇదంత రూపంగా అనుభవానికి రాకపోతే దాన్నెల్లా త్యాగం చేస్తారు కాబట్టి దాన్ని త్యాగం చేయటం కుదరదు సహాత్మ అది ఏ ఆత్మ కాబట్టి ఇప్పుడు ఆత్మ అక్కడ ఉంది భవిష్యత్తులో ఉందా ఇప్పుడుందా ఇప్పుడు చూడండి బాధ అంటే నొప్పి అని అనుకోకూడదు మీరు ఎక్కడైనా బాధ అంటే నొప్పి అని మీరు అన్నారనుకోండి నేను సిగ్గు పడాల్సి ఉంటుంది సిగ్గితో తల ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు వేదాంత విద్యార్థులు అయ్యండి ఎవరైనా పండితుడు ఎవరండి మీకు పాఠం ఎవరు చెప్తారంటే ఫలం ఎవరు చెప్పారంటే ఓహో అలాగా అని అల్లు ఓహో అదే ఆయన స్టేటస్ అదే అనుకుంటాను బాధ కాదు బాధ అని బాధ అనకూడదు మీద ఒత్తుండకూడదు దాని మీద ఒత్తుండాలి కొంతమంది విద్యార్థులు ఒత్తు లేకపోతే ఈయన ప్రాణం తీసి ఇట్లా ఉన్నాడని బాధ అని అంటారు అలా కూడా తప్పు రెండింటి మీద ఒత్తు పడకూడదు బాధ వచ్చిత బాధ అంటే ఒకటి నిషేధము పైన త్యాగము అని ఇక్కడ త్యాగమున్న నిషేధమున్న బాధ అన్న కాబట్టి ఈ ఆత్మ బాధవర్జిత నిషేధించుట లేని ఆత్మస్వరూపముందు నిషేధించుట ఉండదు సర్వమును నిషేధించి దేనిని నిషేధించుట సత్యము కాదో అదియే నా అని తెలుసుకుని ఆ స్వరూప నిష్ఠుడై అర్థం ఇంకొకసారి చెప్పేద్దాం ఏదైతే ఇదం రూపంతుంతవరకు గగదో తదు దానిని అఖిలం అంతను చెక్తుం విడిచిపెట్టు టక్యతే సంభవమగుచున్నది అనిదం రూప ఇది అనే రూపముగా అనుభవాని కిరాని ఎరుక అశక్య నిషేధించుటకు అంటే శూన్యవాదులు దాన్ని కూడా నిషేధించే ప్రయత్నం చేస్తారు నా ఇట్ కెనాట్ బి డాన్ అని అసెప్ట్ చేసి చెప్పేస్తున్నారు సహ నిషేధింపశక్యము కానిదై ఇదవంశములేని ఆయరు కయే ఆత్మా బాధవర్జిత దానిని శక్యము కాదు ఇదం రూపంతు శ్యేల అశక్యోహ్యనిద సమా బాధవర్జి శ్లోకం కర్ణ సంజ్జయ్లోకం అష్టా ఓం ఓం నమ Yes, sir.